కాదు కాన్సెప్ట్స్ అండ్ ఐడియాస్ సూక్ష్మ స్థాయిలో విజ్ఞానం స్థాయిలో మేనిఫెస్ట్ కాన్షియస్నెస్ స్థాయిలో ఉండేటువంటి దాన్ని విజ్ఞానం అంటారు తెలుగులో సంస్కృతంలో విజ్ఞానం అంటారు విజ్ఞానమయ పురుషాంద్రజ్యంలో ఉన్న బృహదాన్న విజ్ఞానమయ పురుష పురుష అంటే పర్సన్ ఈజ్ విజ్ఞానమయ వారు హీ ఈస్ ఫిల్డ్ విత్ దిస్ మేనిఫెస్ట్ కాన్షియస్నెస్ వారి క్యారెక్టర్ అంతా కూడా విజ్ఞానమయంగా ఉంటుంది అంటే మేనిఫెస్ట్ కాన్షియస్నెస్ వాడు ఏ రకంగా ఏమి తెలుసుకుని ఉన్నాడు ఏ రకంగా ఆలోచిస్తున్నాడు ఎటువంటి ఇమోషన్స్ కలిగి ఉన్నాడు వాడు ఏ రకమైన శబ్ద రూపరస స్పర్శ గ్రంథాలని గ్రహిస్తూ ఉంటాడు అని ఇది విజ్ఞానం అంటాయి ఈ విజ్ఞానం మేనిఫెస్ట్ కాన్షియస్నెస్ దిస్ డిఫైన్స్ ద పర్సన్ అంతేగాని వాడు బాడీ డిఫైన్ చేయడం బాడీ ఏం డిఫైన్ చేస్తుంది బాడీ డిఫైన్స్ నథింగ్ ఓన్లీ సమ్ ఫిజికల్ యాక్టివిటీస్ ను డిఫైన్ చేస్తుంది కనుక యథా ప్రజ్ఞమి సంభవాహ ప్రజ్ఞం అంటే ప్రజ్ఞానం ఉచిస్ విజ్ఞానం ఉచిజ్ మేనిఫెస్ట్ కాన్షియస్నెస్ ఈ మేనిఫెస్ట్ కాన్షియస్నెస్ ను మీరు ఎలా నిర్మాణం చేసుకుంటే దానికి పెద్ద జన్మని మీరు మరో జన్మని పొందుతారు ఈ జన్మలో కూడా అటువంటి వ్యక్తిత్వమే నిర్మాణం అవుతూ ఉంటుంది కాబట్టి సో ది ది ది మోస్ట్ అన్ఫార్చునేట్ పార్ట్ ది సన్యస్ట్ పార్ట్ ఏంటంటే స్వరూపంలో అందరూ సద్రూపుడే అయినా ఆయా వాసనలను బట్టి వేర్వేర్ వ్యక్తిత్వాలతోటి వీళ్ళు బతుకుతూ ఉంటారు సద్రూపులనే విషయాన్ని తెలుసుకోరు అని శృతి అలా ప్రతిపాదన చేస్తుంది తర్వాత కొంటారు సయ ఏషో నిమా అల్పదాత్మ్యమిదం సర్వం త ఆత్మా తత్వసి శ్వేతకేతో ఇది భూయ ఏ మా భగవాన్ విజ్ఞాపయత్తి తోమ్యేతు సహ అంటే ఉపనిషత్ ప్రసిద్ధమైనది ఎహాత్ముల అనుభవ సిద్ధమైనది ఎ ప్రకృతమైనది ప్రకృతమంటే ఇంది కాంటెక్స్ట్ ఏషి కాంటెక్స్ట్ ఏ సత్ అయితే ఉన్నదో అదే కాంట ఈ సత్ యహ ఉపనిషత్తులలో జగత్కారణంగా ప్రస్తావింపబడి ఉన్నది సహ సహ అంటే ఉపనిషత్ ప్రసిద్ధం ప్రసిద్ధిని బోధిస్తుంది యహ ఏదైతే మహాత్ముల తమ స్వరూపంగా అనుభవింపబడుతూ ఉంటుంది సహ యహ ఏ మూడు సర్వనామాలు మూడు సర్వనామాలకి ఆ మూడు విధాలుగా మనం వ్యాఖ్యానం చేసుకోవాలి ఆ ఈ ఏ చైతన్యము గలదో అది మూడు సర్వనామాలు కాబట్టి ఈ ఈ సత ఏదైతే గలదో అంటే దేనిలోకి సకల ప్రాణులు ప్రవేశించి బయటకు వస్తూ కూడా తెలుసుకోలేకపోతున్నాయో అటువంటి ఈ సత ఏదైతే గలదో అది అణిమా అత్యంత సూక్ష్మమైనది అంటే చూడండి ఇప్పుడు నేను జగత్తును చూసుకున్నాను అని అంటుంది దృక్కి దృశ్యం ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ దట్ ఈస్ ది బేసిస్ ఆఫ్ డివిజన్ నన్ను నేను ఒక పరిచ్ఛిన్న వ్యక్తిగా స్వీకరించటానికి నాకంటే భిన్నంగా జగత్తును దర్శించటానికి జగత్తులో నానాత్వాన్ని దర్శించటానికి దీనికి అంతకీ మూలల్లో ఏముంది అంటే ఈ మేనిఫెస్ట్ కాన్షియస్నెస్ విజ్ఞానం ఉన్నది ఈ విజ్ఞానంలో ఇప్పుడు ఈ నేను ఘటమును చూపుతున్నాను అన్నప్పుడు ఈ చూడడం ఏమిటి చూడడం అనే క్రియ ఈ చూడడం ఏమిటి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ మూవ్మెంట్ ఇన్ ది కాన్షియస్నెస్ ఏంటి తర్వాత ఈ చూచేవాడు ఎవరు ఈ చూచేవాడు కాన్షియస్నెస్ లో భాగంగా ఉన్నాడా కాన్షియస్నెస్ బయట ఉన్నాడా కాన్షియస్నెస్ లో భాగంగానే ఉన్నాడు లేకపోతే నేననే జ్ఞానమే వీడికి కలగదు చూడబడే వస్తువు కూడా ఇట్ టు బికమ్ ఇట్ హ్యాస్ టు బి లోడెడ్ ఇన్ ది కాన్షియస్నెస్ కాన్షియస్నెస్ లో ఆ ఘటము తెలిసింది అంటే ఘట జ్ఞాన రూపంగా కాన్షియస్నెస్ లో అది ఆబూఢం అవ్వాలి అప్పుడే ఘటన తెలుస్తుంది కాబట్టి ఈ జగత్తులో మీరు చూసే సకల పదార్థములు కూడా యూనివర్స్ అని దాని యొక్క సకల పదార్థములు కూడా కాన్షియస్నెస్లో అంటే విజ్ఞానములో విజ్ఞానములో అవి విషయములు అవుతూ ఉంటాయి వీటినన్నిటినీ తెలుసుకునే వ్యక్తి కూడా విజ్ఞానములోనే విషయము అవుతూ ఉంటాడు కాబట్టి ఈ అన్వేషణకి స్టార్టింగ్ పాయింట్ విజ్ఞానము విజ్ఞానం అంటే మేనిఫెస్ట్ కాన్షియస్నెస్ మీకు తెలుస్తూ ఉందో ఉంటుంది చూడండి మీకు తెలుస్తూ ఉంటుంది అది విజ్ఞానం ఉంటుంది ఇప్పుడు మీకు మీరు తెలుస్తూ ఉంటారా తెలుస్తూ ఉండరా నేను నడుస్తూ ఉంటే నడుస్తున్నాను అని తెలుస్తూ ఉంటుంది తెలియదా నేను నడుస్తున్నాను అని చూస్తుంటే నేను చూస్తున్నాను అని కాబట్టి ఆ తెలుస్తూ ఉండడంలో నేను ఒక భాగం పరిచ్ఛిన్నమైన అహంకారం నేను తర్వాత మీరు చేసే క్రియలన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి కదా కాబట్టి విజ్ఞానంలో ఆ క్రియల యొక్క తెలివి ఒక భాగం మీ చేత క్రియలు దేని ఎందు చేయబడుతున్నాయో జగత్ వంటి పదార్థములన్నీ కూడా మీ చేత తెలియబడుతున్నాయి మీ చేత క్రియలు చేయబడుతున్నాయి అటువంటి ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది వరల్డ్ ఆల్సో దే ఆల్సో ఫామ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ కాన్షియస్నెస్ అది విజ్ఞానం అంటే అర్థమైందండి ఇప్పుడు విజ్ఞానం అంటే ఏంటో ఎంత లోతైన పరిశీలన ఇప్పుడు ఆ విజ్ఞానం ఏదైతే ఉందో దట్ ఇప్పి స్టార్ట్ పాడే ఈ విజ్ఞానమును నిలబెడుతూ దీనికి మూలంలో ఉన్నటువంటి ఆ సచిక్ ఇట్ సపోర్ట్స్ దిస్ మేనిఫెస్ట్ కాన్షియస్నెస్ బట్ అట్ ది సేమ్ టైం ఇట్ ఈస్ బియాండ్ ద కంటెంట్స్ ఆఫ్ ది మేనిఫెస్ట్ కాన్షియస్నెస్ కంటెంట్స్ ఆఫ్ ది మేనిఫెస్ట్ కాన్షియస్నెస్ అంటే ఏమిటి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అది దే ఆర్ ది కంటెంట్ ఆబ్జెక్ట్ ఫర్ మెనీ సబ్జెక్ట్ ఈస్ వన్ దట్ ఈస్ ది మేనిఫెస్ట్ కాన్షియస్నెస్ యొక్క కంటెంట్ ఈ ఇటువంటి వికల్పముల వికల్పములంటే డివిషన్స్ ధైర్ములతో కూడినటువంటి ఆ అభివ్యక్తమైన చైతన్యం ఏదైతే కలదో చైతన్యాభివ్యక్తి ఏది గలదో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది మేనిఫెస్ట్ కాన్షియస్నెస్ ఏది గలదో దానిని దానికి అధిష్టానంగా ఉంటూ దానికి మూలంగా ఉంటూ దానికి ఉనికిని ఇస్తూ బట్ అట్ ది సేమ్ టైమ్ ఆ మేనిఫెస్ట్ కాన్షియస్నెస్ యొక్క లక్షణములకు అతీతంగా ఉండేటువంటి ఏ సత్యత కలదో అది అత్యంత సూక్ష్మమైనది అనిమన్నా గుట్ పాయింట్ ఆ అనిమ అనిమ అన్మానిఫెస్ట్ అవేర్నెస్ చచ్చిత్ర ఏదైతే కలదో అదే అనిమ అంటే దాన్ని మీరు పదములతో చేరలేరు వర్ణన ద్వారా మీరు దాన్ని చేరుకోలేరు ఒక పదార్థాన్ని నేను మీకు వర్ణిస్తే వర్ణించి వాడు కనుక సమర్థుడైతే మీ మనస్సు అక్కడికి వెళ్ళిపోతుంది అది వర్ణనకు ఆసక్తి ఉంది కాబట్టి వర్ణనతో ఇప్పుడు మిమ్మల్ని కెనడా తీసుకెళ్లిపోయి అక్కడ లేగల్ సిస్టమ్స్ డిగ్రీని తీసుకెళ్లిపోయానా లేదా నేను మిమ్మల్ని అంటే అలాగే ఉంటుంది వర్ణన అంటే అలాగే ఉంటుంది కానీ ఆ ఆ సచ్యత ఏదైతే కలదో అక్కడికి మీరు వర్ణనలతో చేరుకోలేరు మనస్సుతో దాన్ని మీరు చేరలేరు ఆ సత్ ఈ విజ్ఞానమయ పురుష మనిషి అంటే ఆ విజ్ఞానమేనండి మనిషి అంటే ఇంకంతకంటే మనిషి ఏమండి దేహం అన్నప్పుడు కూడా దేహజ్ఞానం లేకుండా దేహం ఉండదు ఈ దేహము లేని కూడా ఆ విజ్ఞానంలో భాగమైంది అటువంటి ఈ విజ్ఞానవయుడైన పురుషుడు ఉన్నాడే ఆ విజ్ఞానముకు మూలంలో ఉన్న సత్యత ఏదైతే కలదో అది దానికి మీరు ఏం పేరు పెడతారో పెట్టండి దానికి గాడ్ అని పేరు పెట్టండి సుప్రీం రియాలిటీ అని పేరు పెట్టండి ఏ లేకపోతే పేరు పెట్టండి రాముడు పేరు పెట్టండి మీరు ఏ పేరు పెట్టినా కూడా ఇవన్నీ కూడా మనస్సు పేరులేని తత్వానికి మనస్సు పెట్టుకున్న పేరు తప్ప మరొకటి కాదు ఒక ఆయన విష్ణు అంటాడు విష్ణు విష్ణు అని గడబడి చేస్తూ ఉంటాడు వట్ యూ మీన్ బై విష్ణు వట్ యూ మీన్ బై దిల్మీ వాట్ ఇస్ దిస్ విష్ణు ఇజ్ ఇట్ ఇజ్ ఇట్ దట్ అన్మానిఫెస్ట్ రియాలిటీ సుప్రీం రియాలిటీ ఆర్ నాట్ యస్ దెన్ విష్ణు అన్నది మీ మనస్సు దానికి పెట్టిన ఒక పేరు వాస్తవంలో దానికి పేరు ఉండదు ఇఫ్ ఇట్ హ్యాస్ ఇఫ్ ఇట్ నర్క్ టు హ్యావ్ ఎ నేమ్ అండ్ ఎ ఫామ్ it will not be what it is kadipula javatlo one more object ayipokundi it becomes one more object gaadi is not one more object gaadi is not one more person one more individual call god kadate so if you give a name to it daniki so, peru ento padite adi manushu pettina peru avutundapisthe adi maru antaganta vere emi kaadu kadate adi nameless కర్మ అంటే క్రియ క్రియ ద్వారా మీరు అక్కడికి చేరలేరు తర్వాత మనకి జగత్తులో అనుభవానికి వచ్చేటువంటి ఉన్నదీ లేదు అనే రెండు ద్వంద్వములు ఏవైతే అపోజిట్స్ ఉన్నాయో వాటికి అతీతంగా ఉంటుంది దాన్ని ఆ సత్తుని దేహాలని బట్టి విడదీయడం కుదరదు అది ఇండివిజువల్ అది దాన్ని మీరు అనుభవానికి తెచ్చుకోవచ్చు ఎలా అనుభవానికి తెచ్చుకోవచ్చు అంటే ఏ సింగిల్ సాలిడ్ రియాలిటీగా మీరు అనుభవానికి తెచ్చుకోవచ్చు మీరు అంతర్ముఖులే ఉన్నప్పుడు మీకు దాంట్లో ఏ వికల్పములు ఉండవు ఏ ఉనికి ఆ బియింగ్ స్థితిలో మీరున్నారనుకోండి ఆ బియింగ్ లో దూఆర్ దాట్ దాంట్లో తెలుసుకునేవాడు తెలియబడేది అనే విధానములు ఉండవు దేశ కాలముల చేత చేయబడేటువంటి నానాత్వము దాని ఉండదు కేవలము దాంట్లో ఏమీ వెలిటీ అనుభవానికి రాదు పూర్ణంగా నిర్వికల్పంగా అంటే వికల్పములు భేదములు ఏమీ లేకుండగా అలా దాంట్లో నిలిచి ఉంటారు దాన్ని తెలుసుకునే పద్ధతి ఒకే ఒక పద్ధతి కలదు అదేమిటంటే దానిలో విలీనముగుతయే దాంతకంటే వేరే పద్ధతి లేదు తరంగము సముద్రంలో విలీనమై సముద్రాన్ని తెలుసుకోగలుగుతుంది కానీ సముద్రం కంటే విడిగా ఉంది సముద్రాన్ని తెలుసుకునే ప్రసక్తే లేదు కాబట్టి సముద్రాన్ని తరంగం తెలుసుకునుటా అంటే తరంగము సముద్రంలో విలీనముగుతయే కాబట్టి దాన్ని తెలుసుకుందుకు ఇంద్రియ జ్ఞానము పనికిరాదు ఆ సత్తును తెలుసు అది అన్నా అత్యంత సూక్ష్మమైనది దాన్ని ఇంద్రియ జ్ఞానంతో మీరు దాన్ని అంచనా వేయలేరు మనస్సుతో దాన్ని చేరుకోలేరు నిజానికి యూ డోంట్ నీడ్ ది సెన్సెస్ అండ్ యూ డోంట్ నీడ్ ది మైండ్ యు డోంట్ నీడ్ దెమ్ మీరు సెన్సెస్ ని మైండ్ని ఫుల్ ఆపరేషన్లో పెట్టుకుంటే దాన్ని తెలుసుకునే ప్రసక్తే లేదు అసలు అని అండ్ ఇదం సర్వం ఐతదాత్మ్యం ఈ జగత్తంతా కూడా ఆ సత్తు నుంచి ఆవిర్భవించింది ఆ సత్తుయే స్వరూపము కాగలదు మీరు ఘటము ఉన్నది అని మీరు అన్నారంటే ఆ ఉనికి ఘటము రూపంగా అనుభవానికి వచ్చిన ఉనికి మీ స్వరూపము మీరు ఉనికి స్వరూపులు ఉనికియే మీ స్వరూపం కాబట్టి ఘటము ఉన్నది అంటే ఆ ఘటమునకు ఉనికిని అనుగ్రహించింది మీరు we impart reality to the part without you the part can never exist kabati gatamu unnadi ani annarante a uniki a unnadi enti a uniki enti konni ner ganka parisheelinchukunnattaithe yo uniki neenuga vashisthundo adhe uniki gatamuga vashisthundi ante microscope lo chustunna podu microscope ipis digira unna tattwamu avathala vayipunna tattwamu okata అది సమాచారం అయితే అదా ఆత్మ్యదం సర్వం ఈ జగత్తంతా కూడా ఆ తత్వమే సో తత్ సత్యం అదే సత్యము స ఆత్మా తత్వం అసి శ్వేతకేతో అదే యథార్థము అది నీవై ఉన్నావు అంటే అంటే దాని అర్థం ఏంటి ఓ శ్వేతకేతు నీ ఒక పరిచ్ఛన్న వ్యక్తివి కావు ఒక ఇండివిజువల్ నువ్వు కావు ఒక పర్సనాలిటీ నువ్వు కావు యు ఆర్ ద యూనివర్సల్ తత్వమసి అంటే అర్థమే కదండి త్వం తత్ అసి అని తత్ మ్ అసి అని ఉన్నా త్వం అసి త్వం ఉద్దేశ్యం ఎందుకని ఎలా తెలిసినా మీరు అంటారేమో అసీని పెట్టేది వాక్యం ఏమిటి తత్వమశీల వాక్యం ఏమిటి త్వం అసి అది వాక్యం మౌలిక వాక్యం ఏమిటండి త్వం అసి ఎందుకంటే అది అకర్మక ధాతము ఇంట్రాన్సిటివ్ గర్భం తర్వాత క్రియా ఉంటాయి ఇంకేముండవు ఇంట్రాన్సితు జరుపు కదా కాబట్టి ఇప్పుడు తట అసి అంటారా త్వంసి అంటారా వంశసి అనాలండే అసి మధ్యవంపశాయికి వచ్చింది కాదు ఒకవేళ తత్తు ఉద్దేశ్యమీ త్వం విధేయమైతే తత్ త్వం అస్థి అండేది అలా లేదు తత్త్వం అస్థి కాదు త్వం తత్ అసి కానీ మంత్రంలో పదాలు ఇతనా ఉండొచ్చు అలాగే అహం బ్రహ్మాస్మి అన్న కూడా అహం ఉద్దేశ్యం బ్రహ్మ విధేయం తత్వమే అన్న చోట త్వం ఉద్దేశ్యం తధేయం త్వముని ఉద్దేశించి త్వముని అనువదించి అనువదించి రీస్టేట్ చేసి దానిపై ఒక లక్షణాన్ని ప్రయోగిస్తున్నారు బోధిస్తున్నారు కాబట్టి త్వం నీవు ఒక పరీక్ష నీవు అనగానే ఏమిటి ఎన్ ఇండివిజువల్ అని కదా సో ఆ ఇండివిజువల్ నువ్వు అనుకుంటున్నావే అది నువ్వు ఆ ఇండివిజువల్ కాదయా తత్ You are the universal. And so then when you say, if you are the universal, then you are the universal. If you are the universal, then you are the universal. Then you are the universal. I am the universal reality. The universal... Is that the way? No. Shivoham, Shivoham. No. Shivoham is okay. But just by repeating Shivoham, Shivoham, you will never know anything. You you tell me, are you so -so or not? Yes, I am so -so. Then why you యు తల్ని ఆర్ నాయ దా వయ్యూసే శివోహం శివోహం నమ శివా దట్ ఈస్ బెటర్ పుణ్యమైన వస్తుంది శివుని అనుగ్రహం కలుగుతుంది శివహం శివోహం అని దారి చెప్పుకోండి శివుడు అనుకుంటాడు వీడికి నాకు తేడా లేదు వీడు నేనే వీడు అయిపోయాడు కాబట్టి వీడిని మనం mana అని అనుకుంటే ఆయన దారిని ఆయన లేపక్క వీడి ఇలాగే తింటాడు అంటే శివోహం అన్నది ఉపాసన కాదు శివోహం అన్నది కర్మ కాదు ఉపాసన కాదు శివోహం అన్నది జ్ఞానం జ్ఞానాన్ని రిపీట్ చేయనక్కర్ల ఉపాసననే రిపీట్ చేయాలి జ్ఞానానికి రిపీట్ చేసిన కదా చిదానందరూప శివోహం శుభం అంటే బోధ సమయంలో చెప్పిన మరి అలా శివోహం శుభం అనుకోమని కాదు ఒకవేళ మీరు అనుకున్న తప్పేం కాదు మీరు అనుకుంటే నేను మీరు ముక్కు పట్టుకోమే నేను దట్ ఈస్ నాట్ ది పాయింట్ ఐట్ హ్యావింగ్ కన్షన్ ఎగ్నెస్ యూ అట్రైన్స్ యు హండర్స్టాండ్ శివో అహం శివ అని తెలుసుకోవాలి హౌ నేను ఒక్కటే ప్రశ్న అడుగుతా నువ్వు అహం బ్రాహ్మణ అని అనుకుంటున్నావా లేవా అహం సన్యాసి అని అనుకున్నావా లేదా అహం గ్రహరహ అని అనుకుంటున్నావా లేదా అనుకున్నావండి మరి ఇంకా అహం శివ అని ఎలా తెలుస్తున్నాయా తెలీదు ఎలా తెలుస్తుంది అహోసో ఇంకా శివో అహం శివం అని శంకరాచార్యులు కనుక అని ఆయన ఇప్పుడు గతలకి అదే మరొకటి కనుక అలా నూనెనట్లయితే ద్వైతులు వచ్చి పెద్ద దెబ్బలో పెడతారు లక్ష్మీ గణపతి అన్నందుకు ఒక ఆయన పెద్ద దెబ్బలో పెడతాడు లక్ష్మీ గణపతి అవ లక్ష్మికి ముందనవవుతాడు గణపతి ఎందుకంటే లక్ష్మి కొడుకెవరు బ్రహ్మ బ్రహ్మ కొడుకేవరు రుద్రుడు రుద్రుడు కొడుకేవరు ఇప్పుడు లక్ష్మికి ఏమవుతాడు గ్రానిస్ అవుతాడు గ్రానిస్ అన్నతో కలిపి లక్ష్మిని ఉపాసన చేస్తావా ఏమన్నా అర్థం ఉందా are not okay that is his objection the a personality that balanga hrudayallo paathikpolu he sure the song so he sure god as an individual he is very sure kabatti so nenu phalana anukuntunnanta sethu naswarupa tat universal reality anedi telise prasaktheledu తత్వమసి అంటే అర్థంతో తెలుసునండి తత్త్వమసి అంటే చూడండి ఎక్కడైనా సౌందర్యం కనపడింది అనుకోండి గులాబీ పువ్వు సుందరంగా ఉన్నది అంటే అర్థం ఏంటంటే మీ హృదయంలో సౌందర్యం ఉండట్టి గులాబీ పువ్వు సుందరంగా ఉన్నది సౌందర్యం మీ గులాబీ పువ్వుకి సరిస్తుంది మీ మనసులో ఏ కారణం చేతనైనా సౌందర్యం ఉద్బుద్దం కాకపోతే చికాక్గా ఉండి ఏదో అడల్లో ఉండి మీకు ఆ సౌందర్యం మీకు పైకి రాలేదనుకోండి అప్పుడు గులాబు సుందరంగా కనపడదు ఆనందముస్ స్వీట్ ఇస్ వెరుల్ అని మీ వెరీ జాయస్ వెరీ నైస్ అని మీరంటే ఆ నైసిటీ మీ హృదయంలో ఉన్నదో బయటకు ప్రవర్తిస్తుంది మీ హృదయంలో నైసిటీ లేకపోతే మీకు బయట ఎంత జాయస్గా ఉన్నా ఎంత చీరుఫుల్ గా ఉన్నా మీరు నిరుత్సాహంగా మూల కూర్చుని ఆల్ నాలెడ్జ్ close from you all knowledge all joy flows from you all beauty flows from you nentha mundu explain chesa all existence flows from you ane ninkanta meaning cheyostunna ante artham entante you are the sun power of the cosmos ante ee jagata yokka moola kaanamu meeru you are the source of the universe meeru ane em ayipottundante దేహమే నేను అనుకోబట్టి దేహమే నేను అనుకోబట్టి ఎంత తేడా ఉందో పాస్కర్ ఓ సైంటిస్ట్ ఉంటుంది సైంటిస్టులు ఫిలాసఫర్స్గా ఉంటారు పాస్కర్ ఏమన్నాదంటే నేనే దేహం అయితే ఎంటైర్ యూనివర్స్ ఎంగల్స్ మీ ఇఫ్ ఐఎమ్ బారీ ది ఎంటైర్ యూనివర్స్ ఎంగల్ప్స్ మీ అంతే కదండి మొత్తం జగత్ నేను కంటిలో కలికానికా లేకుండా కవర్ అయిపోతాను I have no idea how to do it, I have no idea how to do it, I have no idea how to do it. But when I am the mind, I understand the entire universe. What is the difference? If I am the body, the entire universe engulfs me. But if I am the mind, the entire, I understand the entire universe. The entire universe becomes an object of my understanding as mind. అంత ఆగాడు ఆయన పాస్కల్ అక్కడ ఆగాడు అంతకు ముందు నిలబాడు ఆయన బట్ యాడ్ వన్ మోర్ స్టార్ తత్వం ఇఫ్ ఐ ఆమ్ ది ఆత్మా ది కాజ్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ ద్వరైపోతాయి కారణం బ్రహ్మన్ అయిపోతాయి మనస్ మీరు మనస్ అయితే యూఆర్ యు ఆర్ ది ఎంటైర్ యూనివర్స్ బికమ్స్ అండ్ అబ్జెక్ట్ ఆఫ్ మైక్రోస్కోప్ ను టెలిస్కోప్ పెట్టుకున్నారంటే మొత్తం ఇంట్రెస్ట్ కూడా మీరు మీరు తెలుసుకోక మీ జ్ఞానంలో భాగం అయిపోతుంది కాబట్టి ఎంత డిఫరెన్స్ వచ్చేసిందో చూడండి దేహాభిమానము ఎంత చెడ్డదంటే జగత్తునంతనే తెలుసుకోగలిగేవాడు జగత్తులో ఒక కణపట్ట మానసిక అభిమానం ఎంత గొప్పదంటే జగత్తుకి కారణమైన వీరు జగత్తును తెలుసుకుంటూ ఉండేవాడుగా తయారవుతాడు జగత్తు కంటే భిన్నంగా కాబట్టి దేహము మనస్సు ఆర్ త్రీ స్టెప్స్ మేజర్ స్టెప్స్ సో దేహం మనస్సు దాకా సైన్స్ తీసుకెళ్తే మనస్సు నుంచి ఆత్మకి తీసుకువెళ్లేది వేదాంతమే తత్వమసి అంటే మనిషి తన గురించి తాను చాలా పొరపాటు వచ్చినా విసు కూర్చుని ఉన్నాడు తత్వమ సో ఎనీవే సో ఇవాళ తత్వమశ్రీ కొన్ని వ్యాఖ్యానం చేసాం మళ్ళీ వస్తుంది ఇంకో రకంగా మరో అనుకోవచ్చు చూద్దాం సహస్మిన్ దేనియందైతే తా ప్రజా ప్రవేశ్య పునరావిర్భవంతి ఆ ప్రాణులు సింహము మశకము వ్యాఘ్రము మొదలైన ప్రాణులు ప్రవేశించి మళ్లీ బయటకు వస్తూ ఉన్నాయో ఇంకా ఎటువంటి సత్తో సత్యాత్మాసంధానుభావం తదాత్మానం ప్రవిశ అన్యాయ అజ్ఞానులు ప్రవేశించి బయటకు వచ్చి తెలుసుకోలేకపోయే వాళ్ళు అజ్ఞానులు కానీ ఇత అన్యాయ్ ఈ అజ్ఞానుల కంటే భిన్నమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో సత అభిసంధ ఆత్మ అభిసంధా అభిసంధ అంటే దృఢమైన పరిజ్ఞానము కచ్చితమైన జ్ఞానానికి అభిసంధ అభిసంధి అని పేరు అటువంటి అభిసంధి కలిగి ఉంటారు ఏంటి వాళ్ళ అభిసంధ ఏటో తెలుస్తున్నాయి సతయే సో అదియే నేను సత్ సత్య ఆత్మ అభిసాహ వాట్ ఐ వాట్ ఐఆమ్ ది బీయింగ్ ఐఎమ్ ది బీయింగ్ మీరు కళ్ళు ఉరికే కళ్ళు మూసుకోవడం ఎందుకంటే అంతర్ముఖత్వం కోసం కళ్ళు మూసుకుని వాటా మన వేస్తానే యూ గట్ ఐడెంటిటీ విత్ ద బియింగ్ దట్ ఈస్ ది సత్ ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన ఐడెంటిఫికేషన్ విత్ ది బీయింగ్ ఈజ్ వెరీ కామన్ థింగ్ వెరీ నార్మల్ థింగ్ కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ బియింగ్ ఏదే ఉన్నదో అది దట్ ఈస్ ది ట్రూత్ తెలుసుకున్న తర్వాత ఐ ఆమ్ దట్ అని తెలుసుకోవాలి ఆత్మ అదే అదే నేనని తెలుసుకోవడం అంటే అర్థం ఏంటంటే నేను చుట్టూ మీరు నిర్మాణం చేసిన గోడ నుండి కోలగొట్టాలి నేను సన్నాసమే నేను గ్రాసిన నేను ఇది నేను అది నేను ఎప్పుడు ఇది అది అవదండి నేను నేను నేను ఇదిని అదిని తెలిసి అవుతుంది కానీ ఇది అది అన్నడం అవదాం కాబట్టి నేను ఇది నేను అది అవన్నీ తీసి పారేస్తే అభిసిధి మనుష్యుడికి అభిసంధి ఉంది అభిసంధి అంటే ఉంటుంది ఓ మహాత్ములు ఆయన పోయినా కూర్చోబోతున్నారు నేను మొన్న చెప్పాను మీకు మళ్ళీ చెప్తున్నా అభిసంధి అంటే ఎలా ఉంటుందో చెప్పడా పోయినా కూర్చోబోతున్నారు నేను అక్కడ ఉన్నా ఈ ఆమె చేసే గృహస్థులు అది ఆయన పక్కన కూడా కాదు ఆయనకు ఎదుర్కొండగా పీట వేసి దాని మీద నన్ను కూర్చోమన్నారు నేను వెయ్యి కూర్చున్నా ఆయనకున్నారు నేను కూర్చున్నాను ఈ లోపల అరకులు తీసుకొచ్చారు ఆయన ముందు అరటాశారు నాకు అరటాకు వెయ్యబోతున్నా ఆ అరిట వేస్తున్నాయని డగ్రీ పిలిచాను పిలిచి ఆయన చేయలే ఓకొసారి ఆయన నా దగ్గరికి వచ్చి స్వామిజీ ఇక్కడ కాకుండా అక్కడ బయట అక్కడ భోజనం చేస్తారా అని అడిగారు అభిసంధు అంటే ఆయన అభిసంధు ఏంటంటే ఆయన కనుక అక్కడ భోజనం ఉంటే నేను పక్కన ఉంటే సహపంచులు భోజనం చేసినట్టు అవుతుంది పంచు కూడా కాదు నిజానికి ఎదురుగా కొంచెం ఆయన ఉళ్ళో కూర్చుని భోజనం చేస్తాను ఏంటండి ఎలా వాళ్ళు చేస్తాం గానీ మనం మనం విషయంలో వేసేస్తామా చిన్నపిల్లలమా కాదు అది ఆయన ప్రాబ్లం ఏంటంటే మనం చూస్తాం తీసి ఆయన ఏం తింటారని మనం తినేదే తింటారండి అసలు ఈ ఆర్గనైజర్స్ అందరికీ కలిపి ఒకే పులుపు ఎక్కువ వేసేసిన సాంబారును కూడా నోట్లో పెట్టుకుని వీలు లేకుండా ఇసు తిండి ఆయనకి పెడతారు అదే తిండి నాకు దునితరమైన దాన్ని దాన్ని తిని చొడా తక్కి నేను సుఖంగా ఉండలేను అదే తిండి ఆయనకి అదే తిండి నాకు తత్వగుణం ఏమీ లేదంటే ఆ తిండే ఆయన తింటారు ఆ తిండి అంత కార్బోహైడ్రేట్ తప్పింది ఏమీ అదే తిండి ఆయనే తింటారు అదే తిండి నేనే తింటారు ఆ తింటే ఆయనకి రజు పెరుగుతుంది నాకు పెరుగుతుంది ఆయనకి పాట మెల్లే వస్తే నాకు వస్తుంది ఆయన సోమర కింద తయారవుతారు నేను సోమర కింద తయారవుతాను అది తిండి అది ఆ తిండి ఆయన నేను చూస్తే తినకూడదు నేను కడితే కొన్ని మరొకటి ఏమిటి వరీ అభిసంధి దేని మీద అభిసంధి అని ఫాల్స్ తిండి అలాంటి నేను ఏదో ఒక అందం చేశాను అన్యత భావించరు ఎవరనుకోహాలని చిన్న చీటం నా ఆట్రాయం ఉంటుంది నాకేంటంటే మనిషి అభిసంధి ఎలా ఉంటుందో అన్నదానికి అలాంటి దృష్టాంతం గుర్తుకొచ్చి చెప్పాను అలాంటి అభిసంధి ఉండకూడదు ఏ అభిసంధి ఉండాలంటే సత్య ఆత్మ అభిసంధా ఫలాభిసందకూడదు ఈ అభిసంధి మాట చాలా గొప్ప మాట సత్ సత్య ఆత్మాభిసంధ సత్ సత్య ఆత్మ అభిసంధ ఆహా అది ఇంకొకటి ఎక్స్ట్రా అది ఇతను ప్రింట్ నిస్తే గీతా ప్రసత్ సత్య ఆత్మ అదే వరస కదా సత్ సతే సత్యం సార్ అభిసంఘంటే ఇప్పుడు నేను చెప్పిన దృష్టాంతంలో చాలా మహాత్ములు వారి కన్నా అభిసంధి ఎలా ఉందో చూడండి ఆ భోజనం దగ్గరికి వచ్చేప్పటికీ నేను కిచెన్ రలిజే ఆ భోజనం మీద ఆ భోజనకి సంబంధించినటువంటి వ్యవస్థగా ఆయనకున్న అభిసంధి ఎంతటిది అంటే మైండ్ హర్థింగ్ ఎనివార్ అంటే ఆర్గనైజేషన్ ఈ డెవన్ మైండ్ ఎనిథింగ్ ఈ హ్యావ్ టు గో బై హిజ్ బిలీఫ్ సిస్టమ్ ఓన్లీ అంతటి అభిసంధి దేని గురించి తను తినే భోజనం గురించి అంతటి అభిసంధి అలాగంటే అభిసంధి సత్సత్య ఆత్మ ఉండాలి ఫలాభిసంధి అని గీతల శీక్రుడు మనో వాడతారు ఫలం మీద వాడికి ఎంత పట్టుదలంటే ఫలం కోసమే కర్మ చేస్తారు అది అభిసంధి అటువంటి అభిసంధి మీకు సంసారంలో లేదో సంసారంలో మనకు సాభిసంధి ఉంటుంది ఆ సంసారాసంధిని పక్కన పెట్టేసి సత్సత్య ఆత్మ మీద అటువంటి అతిథి కనుకుంటే అప్రేమైపోతుందో తెలుస్తుందండి మీరు లేకపోయినా తెలివిగా ఉన్నా సదాత్మానం ప్రవిశ్య ఎం అనుభావం సదాత్మనం ప్రవిశ్య అత్యంత సూక్ష్మమైనటువంటి अभाव सदात्नम अभी स्वरूपम अदे सत् दूर प्रवेशिस्टर ना वर्त मे अभी अटंती व्याख्यात सवेशोम इदंत इंतक मुझे व्याख्यान बे तर योके स्वीये गृह सुय రామాంతరం గత జానా స్వగృహాదాగస్మిం తప్పగస్మీ జంటునాం కస్మాత్ విజ్ఞానం నవతీతి దీని మీద ఒక ప్రశ్న సందేహం ఇప్పుడు లోపల మీ స్పందింట్లో మీరు పడుక్కున్నారండి స్వకీయ గృహే సుప్త స్వగృహంలో మీరు పడుకున్నారండి ఉత్సాహ గ్రామాంతరంగత నిద్రలేచి తెల్లవారుజానం నిద్రలేచి పక్క ఊరికి వెళ్లారండి పక్క ఊరికి వెళ్లిన తర్వాత పక్క ఊరిని చేరుకున్న తర్వాత మీకు ఈ విషయం తెలుస్తుందా తెలియా ఏ విషయం మా ఇంటి ఉండి బయలుదేరి నేను ఇక్కడికి అని తెలుస్తుందో తెలీదా సో జాతి తెలుసుకుంటాడా స్వగృహాదాగతోస్మి మా ఇంటి నుంచి ఇక్కడికి అని తెలుసుకుంటాడు మంచిది ఇప్పుడు నువ్వేమంటున్నావు ఆ సతేదికలతో అది ఏ స్వరూపము అంటున్నావు స్వరూపము అంటే ఇల్లు వంటిది స్వరూపము అంటే నీ ఇల్లు అనమాట యథార్థమైనది నేను నేను ఇది అంటే నువ్వు అద్దీంట్లో ఉంటున్నావు అని అర్థం నీ స్వగృహానికి ఇంకా నువ్వు చేరుకోలేదు సో స్వరూపంలో ఉన్నాను నేను నిద్రలో నా నిద్రలేశాను నిద్రలేచి నేను ఫలానా అని ఇంకో దాంట్లోకి వెళ్లాను ఇది ఎందుకు తెలియట్లేదు స్వగృహంలో నిద్రలేచి పక్క ఊరు స్వగృహం నుంచి నిద్రలేచి పక్క ఊరికి వచ్చాను అని తెలుస్తోంది కదా తన స్వరూపంలో విలీనమై నిద్రించి లేచి ఇంకొక స్టేటస్ లోకి వెళ్ళినప్పుడు సంసారిగా అయినప్పుడు నేను ఇప్పుడే సత్తు నుంచి సంసారి స్థానానికి వచ్చాను అని తెలియాలా కలగా తెలియాలి ఎందుకు తెలియట్లేదు వాట్ ఈజ్ హిట్ ద ప్రివెన్స్ దిస్ అండర్స్టాండింగ్ లోకంలో ఎలా తెలుసుకున్నప్పుడు అది కూడా అదే సిమిలర్ సిచ్యువేషన్ కదా ఎందుకు తెలియట్లేదు జంతువునా కస్మాత్ విజ్ఞానం నభవతి ఈ ప్రాములకి ఈ విజ్ఞానము సింపుల్ జ్ఞానం ఇది ఎందుకు అని ఆయన ప్రశ్న శ్వేటకే ప్రశ్న భగవాన్ విజ్ఞాప కథా సోమ్యేకి హో వాచిత ఇంత సరళమైన విషయం ఎందుకు తెలియదు ఇది నా సందేహం కాబట్టి భగవాన్ భూయ ఏవమా విద్య పూజ్యులైన మీరు మళ్లీ ఇంకో ఈ సత్తులో ప్రవేశించి బయటకు వస్తున్నాడు కానీ సత్ అని ఎందువల్ల ఈ సమాచారాన్ని ఇంకోసారి మళ్లీ మారు మీరు వివరించలరు అంటే ఇతా సోమ్యేతు హోగా ప్రభావస్తు అలాగే చెప్తాం ఇంకోసారి చెప్తా ఏం పర్వాలేదు ఎందుకంటే చెప్పదగ్గదే ఇది షష్టాధ్యాయత మండ ప్రోగ్రెస్ ఎలా ఉండే తొమ్మిదో ఖండే షదో ఖండ అందము సౌమ్య నద్య పురస్ ప్రాచ్యందే పతీక్ష్య సముద్రా సముద్రేవా సముద్ర ఏ విదు నది దృష్టాంతం చెప్తున్నారు హే సోమ్య ఇమహ నద్య ఈ నదులు ఉన్నాయి పురస్పాత్ ప్రాచ్య పురస్పాత్తే తూర్పు వైపు ప్రవహించే నదులు పశ్చిమం వైపు ప్రవహించే నదులు ముఖ్యంగా ఇండియాలో అది పరిస్థితి బంగాళాఖాతంలో పడతాయి వెళ్ళి అరేబియా సముద్రంలో పడతాయి ఈ తూర్పు వైపు ప్రవహించే నదులంటే గంగా గోదావరి జాధులు ఇవి ప్రవహిస్తున్నాయి ఎటు ప్రవహిస్తున్నాయి పురస్థాత్ స్కందంటే తూర్పు వైపుకి ప్రవహిస్తున్నాయి తూర్పు సముద్రంలో పడే నదులు తూర్పు వైపు ప్రవహిస్తున్నాయి కొంచెం ఇటు దానికి తప్పగా మళ్లీ పశ్చిమ సముద్రంలో పడే నదులు ప్రవహిస్తాయి పశ్చాత్కంద్ అంటే పశ్చిమం వైపు ప్రవహిస్తున్నాయి అసలు ఈ ప్రవహించడానికి ముందు అసలు ఇవి ఎక్కడి నుంచి వచ్చేయంటారు ఇప్పుడు సముద్రం నుంచి ఇప్పుడు ఈవేళ వర్షం పడింది వర్షం ఎక్కడి నుంచి వచ్చింది సముద్రం నుంచి వచ్చిందండి ఇంకైతే నీటిరాలు దిగలే సముద్రం చేసి చూస్తూ ఉంటారా ల్యాండ్ మీదే ఉంది చూడడానికి అంతా సముద్రం మీద ల్యాండ్ అనుకుంది కనుక చూడ్డానికి తెసరంత ల్యాండ్ మన ఇండియా అంతా కలిపి బంగాళాఖాతంలో నాలుగో వంతు ఉండదు ఎప్పుడైనా మీరు మేపు చూడండి బంగాళాఖాతం ఎంత ఉంటుంది ఇండియా ఎంత ఉంటుంది ఇది ఒక మహాసముద్రాలు రెండు ఇంకో మహాసముద్రం ఈ మూడు మహాసముద్రాల వాటర్ మార్స్ ఈ ల్యాండ్ మార్స్ని బతుకుని నిర్ధారిస్తుంది అక్కడి నుంచి జలాలు వస్తాయి సముద్రం అంటే ఎవరు అనుకుంటున్నారా వెళ్తుంటే ల్యాండ్ కార్లో వెళ్తుంటే మీకు ఒక ఐడియా వస్తుంది ది ఎక్స్పాన్స్ ఆఫ్ ల్యాండ్ అనుభవానికి వస్తుంది సముద్రంలో బోట్లో వెళ్తుంటే వీ విల్ గెట్ ఎంటైర్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అక్కడ మీకు ఎక్స్పాన్స్ అనుభవానికి వస్తుంది కానీ ఆ ఎక్స్పాన్స్ ఇలాంటి ఎక్స్పాన్స్ కాదు ఆ బోన్ నాకు ఆశ్చర్యం వేస్తుంది ఆ బోన్ ఇలా ఉంటున్నా ఇది ఈజ్ సచ్ఎ ఎక్స్పాన్స్ మీకు ఆ ఎక్స్పాన్స్ ఆ విస్తారము ఆ వైశాల్యం మీకు నేల మీద ఎన్నడో అనుభవానికి రాదు నేల మీద ఎంత చేతి చూసినా అక్కడ అలా కనపడుతూ ఉంటుంది అదో రకంగా ఉంటుంది ఎంత ఓపెన్ స్పేస్ అయినా కూడా యాజ్ గోయింగ్ టు ఓషన్ నాట్ ఎన్ ఎక్స్పాన్స్ దీనికోసం ఆనుండ ఆను ఆను బోట్లో వెళ్తూ ఆ నేల నీటికే చూస్తుంటే అయ్య బాబు ఎంత నీరండి ఏమి నీరు ఎంత నీరు అని అత్యాశ్చర్యం కలుగుతుంది సో ఈ నదీలు అన్నీ సముద్రం నుంచి వచ్చాయి సముద్రమేవ అతి ఎంత సముద్రంలోనే విలీనం అయిపోతాయి ప్రవహించి ప్రవహించి సముద్రంలో విలీనం అయిపోతాయి వీళ్ళ మధ్యలో వీళ్ళు అంటారు సముద్రంలో వెళ్ళిపోతామని వేస్ట్ అయిపోతున్నాం సముద్రంలో ఒకే తన గివన్ పాయింట్ సముద్రంలోకి వెళ్ళడం వేస్టే అనుకోండి ఏమో అది వేస్టో లేకపోతే ఏడు దాంట్లో ఉన్న రహస్యం ఇంతవరకు ఎవడూ తెలుసుకోలేదు ఎందుకంటే ఈ డ్యాములు కడుతున్నారు కానీ ఈ మేజర్ డ్యామ్స్ కట్టడం వల్ల చాలా డిజాస్టరస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అని అంటున్నారు అందరూ ఇట్ ఈస్ ఎగెస్ట్ నేచర్స్ మనం చిన్న చిన్న చెరువులు కుంటలు చెక్ డ్యామ్స్ కట్టుకుని మనం మేనేజ్ చేసుకోవాలి కానీ ఎవరికి మటుకు వాళ్ళు ఒక రకమైన బక్కనీరిగా కి క్యూలో పడిపోయి మహారాష్ట్ర గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు కర్ణాటక గవర్నమెంట్ పొలిటికల్ సైజ్ చేసే ఇష్యూస్ అన్నింటినీ దాంట్లో ఉండే టెక్నాలజీ సైన్స్ పక్కన పెట్టేసి వీళ్ళు వీళ్ళు మూర్ఖులు కదా వీళ్ళగంట వస్తారు సైన్స్ గురించి సైన్స్ చదువుకున్న దగ్గరికి రానివ్వరు వీళ్ళు వాళ్ళందరినీ పక్కన పెట్టేసి వీళ్ళేమో వీళ్ళే నిర్ధారణ చేసేసి ఎన్ని కాలవర్లు తవ్వాలి ఎలా తవ్వాలి అన్ని వీళ్ళే సెటిల్ చేస్తారు వస్తారు రాజకీయ సెటిల్ చేసేస్తారు సైంటిస్టును దర్జాపులకు రానివ్వరు అసలు వీళ్ళ మొహం వస్తే సైంటిస్ట్ అక్కడి నుంచి పారిపోతారు ఏదో తావనీ లేని అక్కడి నుంచి లేచాను సో వీళ్ళే అన్ని చేసేసుకున్నారు రేపు పొద్దున్న ఏమో తెలియదు నిజానికి వేళ న్యూస్ చూసాను నేను ఉత్తరప్రదేశ్లో ఒక ఒక విద్యుత్ కేంద్రం పెట్టారు ధర్మల్ విద్యుత్ కేంద్రం పెట్టారు దానికి నీళ్లు కావాలి ధర్మల్ విద్యుత్ కేంద్రానికి నీళ్లు కావాలి కదా పక్కనే ఒక డ్యామ్ ఒకటి కట్టారు ఆ డ్యామ్ కట్టి విద్యుత్ కేంద్రం పెట్టారు ఇప్పుడు డ్యామ్ డ్రై అయిపోయింది నీళ్లు లేవు నీళ్లు రావచ్చు సూచనలు కూడా లేవు అంటే ఈ విద్యుత్ కేంద్రాన్ని మూసేస్తున్నాం విద్యుత్ కేంద్రం ఖరీదు మూడు వేల కట్టి పదివేలు అయిందో ఐడిపిఎల్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఎనాదారు తొంభై తొమ్మిదిలో మూసేశారు ముప్పై వేలు దాని బతుకు ఈసీఐఎల్ ఇదంతా నెహ్రూవి సోషలిజం అని పేరు దేనికి హిందుస్థాన్ కేబుల్ లిమిటెడ్ అని రైల్లో వస్తుంటే కనపడుతుంది వాళ్ళు కేబుల్ మీకు ఎక్కడైనా హిందుస్థాన్ కేబుల్ వాళ్ళ కేబుల్ వాళ్ళు కేబుల్ చేసి పదిహేళ్లు అయింది వాళ్ళ కేబుల్ ఎవ్వరు ముత్తుకోని కూడా ముత్తుకోండి మనకి ఇన్ని స్టీల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి మరొకటి దుర్గాపూర్ విశాఖపట్నం మొన్న అమెరికా వాళ్ళు వరల్డ్స్ బెస్ట్ స్టీల్ మ్యానుఫ్యాక్చరర్స్ అని ఒక ఇరవై లిస్ట్ చేశారు ఇరవై రెండో మూడో కాదు ఇరవై ఆ ఇరవైలో బిలాయి లేదు ఈ దుర్గాపూర్ లేదు విశాఖపట్నం లేదు అఫన్సూర్ లేదు ఏం లేవు తాతా ఇచ్చే జమ్షెడ్పూర్ తాతా ఇచ్చే ఆ ఇరవైలో ఉంది అంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇల్ ఎనీవే సో సముద్రం ఏవో భవతి ఈ నదులన్నీ వెళ్ళి సముద్రమే అయిపోతుంది సో సముద్రం ఏవో భవతి కానీ మేము సముద్రమే అని నదులు తెలుసుకో ఉంటాం అని దృష్టాంతం అండి ఈ నదులు తెలుసుకోవటంటే ఆ నదులని పరిశీలించే మానవులు తెలుసుకోరని అర్థం ఇందాక మధు దృష్టాంతం కూడా అదే కదా చెట్లు తెలుసుకోవు పువ్వులు తెలుసుకోవు రసాలు తెలుసుకోవటంటే మనం తెలుసుకోలేకపోతున్నాం అలాగే ఇక్కడ కూడా మనం ఏమనుకుంటామంటే ఇదంతా సముద్రమే అని అనుకుంటామా అనుకో ఇది వేరు అది వేరు ఈయ మహామస్మి ఈయ మహామష్మి చూద్దాం భాష్యకారులు అది ఆ నదీ దృష్టాంతం సో తుమ్మెదలు తేనె ఆ దృష్టాంతమై నదీ దృష్టాంతంలోకి వచ్చాం ఇది నదీ దృష్టాంతము ఇది వేదాంతానికి చాలా ముఖ్యమైన దృష్టాంతం మీరు చూశారు ఇక్కడ కూడా ముండకంలో కూడా వస్తుంది నదీ దృష్టాంతం చాలా పవర్ఫుల్ దృష్టాంతం ఆ తత్వాన్ని బోధించటానికి మోస్ట్ అప్రోపరియట్ దృష్టాంతం నది తను వచ్చిన సోర్స్ను తెలుసుకుని తన అంతిమంగా చేరబోయే సోర్సును తెలుసుకుని తన అహంకారాన్ని విడిచిపెట్టడమే చేయాల్సింది పని అంటే మన బతుకు కూడా అంటే మన బతుకు ఒక నది ఉంటుంది నథింగ్ మోర్ దాన్ దాట్ నది ఆగదు ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది పెద్ద బండ్రా అడ్డొచ్చింది నది ఏం చేస్తుంది పక్క నుంచి ప్రవహిస్తుంది పెద్ద మైదానం అడ్డు మైదానం కూడా అడ్డే కదా మైదానం దాటి ఎవరికి వెళ్ళాలి కదా మైదానం ఉండాల విస్తరించి అది అడ్డే కదా మరి నదికి మైదానాన్ని అంతనే కవర్ చేసిన తర్వాత ముందుకు వెళ్తుంది కంగారపడం మయానాన్ని అంతని కవర్ చేసేసి ముందుకు వెళుతుంది హఠాత్తుగా ఒక పెద్ద గొయ్యలాంటిది వచ్చింది అనుకోండి దూకి ముందుకు వెళ్తుంది తప్పించుకుని చోట తప్పించుకుంటుంది దూకి ప్రవహిని కవర్ చేసి చోట కవర్ చేస్తుంది ఎప్పుడు ముందుకు వెళ్తూ ఇది నది యొక్క లక్షణం సముద్రం నుంచి వచ్చింది సముద్రంలో కలుస్తుంది మధ్యలో ఉన్న నామరూపాలు మిథ్య మన జీవితం కూడా అంతే మనం కూడా నది వలే జీవించాలి నది నది చెప్పిన పాఠం నేర్చుకున్నవాడు నది పాఠాలు చెప్తుంది అది చెప్పిన పాఠం మనం నేర్చుకుంటే జీవన్ముక్తం అవుతుంది కాబట్టి నది ఒడ్డును కూర్చుని ఆ నది కేసు చూస్తూ ఆ నది యొక్క లక్షణాన్ని తెలుసుకో నేను చిన్నప్పుడు కాలం ఒడ్డును పెరిగా ఎప్పుడు కాలవ కేసు చూస్తూ ఉండేవాళ్ళం కాలవ గాలి ఎప్పుడూ సోకుతూ ఉండేది కాలువలో స్నానం చేసేవాళ్ళం అలవలో ఈతాలు కొట్టేవాళ్ళం అలవలో అల్లర్లు చేసేవాళ్ళం కాలువల్లోనే సంధ్యావందనాలు అగ్గిప్రదానాలు అన్ని కాలువలోనే చేశాం కాలువడ్డునే వేదం వందించాం కాలువొడ్డనే సైకిల్ తొక్కుంటే సినిమాలు చూసి వచ్చేవాళ్ళం అంతా కాలువతోటి ముడిగడి ఉండేది జీవితం కాళవ ఎండిపోయేది మనస్సు అంతా దిగాలుగా అయ్యేది కొత్త నీరు వచ్చినప్పుడు కాలువ ఓపెన్ చేశారు కొత్త నీరు వస్తోంది ముక్కామలకే వస్తోంది అని అన్న ముక్కామల లోతుల దగ్గరకు వస్తోందంటే మూడు మైళ్ళు పరిగెత్తుకు వెళ్లి ఆ నీరుని వస్తున్నది చూసి దాంతోపాటు వెనక్కి వచ్చేవాళ్ళం సో ఆ కాలవ నేర్పిన పాఠాలు నేర్చుకుంటే చాలా నేర్చుకోవచ్చు నదులు నదులు కానీ కాలవలు కానీ వాటి సో భాష్యం శుహుణు తప్ప దృష్టాంతం రేపు చూద్దాం ఓం పౌర్ణమ పూర్ణమిదం పూర్ణా పూర్ణిమమి దశ్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుమో నమే ఓం దత్స శ్రీకృష్ణాపణమస్తూ